ఆత్మస్వరూపం సత్య దాన్ని మీరు దాన్ని తవ్వాలి యూ హెవ్ టు డిగ్ దే గ్రౌండ్ వాటర్ని డిగ్ చేసినట్టుగా ఆత్మస్వరూపాన్ని డిగ్ చేస్తే మీకు దేవుడు దొరుకుతాడు ఆనందం దొరుకుతుంది సర్వ సర్వం సర్వము దొరుకుతుంది ఆ రీసం సో అది చాందో్యంలో భారూపు సత్య సంకల్ప ప్రాజ్ఞాత్మ గురించే చెప్పారు అలాగా కాబట్టి ప్రాజ్ఞాత్మ భారూపు దాని ఒక ముద్ద ప్రకాశం ముద్ద ఆ ప్రకాశాన్ని అనుసరించే సర్వం ప్రకాశిస్తుంది నటు తేజోధాతు కంచిత్ సూర్యాదయ అనుభాతి ప్రసిద్ధం పైగా అక్కడదో తేజోధాతు ఉంది దాన్ననుసరించి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు కూడా దాన్ని అనుసరించే ప్రకాశిస్తున్నాడు అనే ఈ రకంగా ఎక్కడా అలా ఎక్కడ చెప్పలేదు అలాంటి ప్రసిద్ధి ఎక్కడా లేదు సూర్యుడిని కలపకపోతే ఆ తేజోధాతు సూర్యుడే అని ఏదో కింద మీద పడి వ్యాఖ్యానం చేయొచ్చు కానీ సూర్యుడిని కూడా కలిపేసి కలిపేస్తే నా తర సూర్యోదయం ముందే ఊరికి ముందే సూర్యుడిని విజేది చేస్తే ఇంకా వేరే తేజోధాతు ఏదో ఉంది అని మీరు కల్పించాలి అలాగే ఎక్కడ ప్రసిద్ధి లేదు సమత్వాచేజోధాతూనాం సూర్యాదీనా నేజోధాతు మన్యం ప్రతి అపేక్షాస్తి భాంతమనుభాయు వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇది తర్వాత వాక్యం కూడా ని ప్రదీప ప్రదీపాంతరం అనుభాతి ఇప్పుడు చూడండి దీపం పెట్టారనుకోండి ఈ ఘటపటాది వస్తువులన్నీ కూడా దీపం ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశాన్ని అనుసరించి ఇవి ప్రకాశిస్తాయి నాన్ భూమిన సబ్జెక్ట్స్ దీపాన్ని అనుసరించి ప్రకాశిస్తాయి ఒక దీపం పెట్టి పక్కన ఇంకో దీపం పెడితే ఈ దీపము ఆ దీపాన్ని ప్రకాశించుతా అన్నది తప్పదు అది ఎంత చిన్న దీపమైనా కూడా అది తన ప్రకాశించే తనే ప్రకాశిస్తుంది చిన్నదే తెలుస్తుంది ఇప్పుడు పెద్ద బల్బు వెలిగిందండి చిన్న బల్బు వెలుగుతోందండి ఆ చిన్న బల్బు వెలుగుతోంది అని పెద్ద బల్బు వెలుగు మూలంగా తెలుస్తుందా చిన్న బల్బు వెలుగుతోంది కాబట్టి తెలుస్తుందా చిన్న బల్బు వెలుగుతోంది కాబట్టి తెలుస్తుంది పెద్ద బల్బు వెలుగు మూలంగా తెలుస్తుంది అది చిన్నది తెలుస్తుంది తప్ప వెలుగుతోంది అనే సంగతి మటుకు ఇంకో బల్బు వెలగడంతో సంబంధం లేదు ఇంకో బల్బు వెలుగుతోంది కాబట్టి ఇది వెలుగుతోందని తెలియదు ఇది వెలుగుతోంది కాబట్టి ఇది వెలుగుతోందని తెలుస్తుంది కాబట్టి ఒక దీపము ఇంకొక దీపమును అనుసరించి ప్రకాశించదు కాబట్టి సూర్యాదులు ఒక తేజోధాతువు తేజోధాతుల్లోనే సమానమే సమత్వాచ్య తేజోధాతున్నా ఇప్పుడు రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి చంద్రులు ప్రకాశిస్తాడు నక్షత్రాన్ని అనుసరించే చంద్రులు ప్రకాశిస్తున్నాడనో చంద్రుణ్ణి అనుసరించే నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయనో ఒక నక్షత్రాన్ని అనుసరించి మరో నక్షత్రం ప్రకాశిస్తోందనో ఇటువంటి వర్ణములు సరికాదు ఎందుకంటే అవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి దీపాలండి వెలుగుతున్నాయి ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు ఆ ట్యూబ్లైట్ వెలుగుతోంది దేని దేని ప్రకాశం దానికే కాబట్టి ఇండక్షన్స్ అన్నీ సమంగా ప్రకాశిస్తాయి చిన్న పెద్ద విషయం వేరు కాబట్టి ఒకదానిని అనుసరించి ఇంకొకటి ప్రకాశించుతా అన్నది తేజోధాతువుల సందర్భంలో కుదరదు ఈ తేజోధాతువుల కంటే విలక్షణమైన తేజస్సు ఆ తేజస్సు ఇలాంటి తేజస్సు కాదు ఇది దృశ్యమైన తేజస్సు ఇది దృక్ తేజస్సు అంటే చైతన్య రూపమైన తేజస్సు అది మామూలుగా సూర్యకాంతి వంటిది కాదది ఆ ప్రకాశం అది వేరే దాన్ని కూడా మీరు అది తెలివి ఎరుక అలాంటి ప్రకాశం ఎలా వ్యాఖ్యానం చేయగలరు కాబట్టి ఆ వెనుగు ఈ ఆ వెలుగులోనే ఈ వెలుగులన్నీ కూడా పెరుగుతాయి ఆ వెలుగు దాని గురించి వెలుగు అని పేరు పెట్టాం ఆ వెలుగు అది తేజోధాతువు కాదండి కాబట్టి ఇక్కడ ఒక తేజోధాతువుని అనుసరించి ఇంకో తేజోధాతువు ప్రకాశిస్తుంది అనే ప్రసంగము తేజోధాతువుల విషయంలో పోసాగాదుతం సమాన స్వభావకేశు అనుకారో దృశ్యత ఇది ఏమన్నా అనుకరణము చెప్పారు కదా ఇక్కడ ఒకదాన్ని మరొకటి అనుకరిస్తుంటే రెండు సమాన స్వభావము కలిగి ఉండాలి కాబట్టి సూర్యుడు చంద్రుడు వాటి సమాన స్వభావము కలిగిన మరొకటి ఏదో ధాతువు అని పూర్వపక్షం చెప్పారు కదా పూర్వపక్షంలో అది వినడానికి బాగానే ఉంది కానీ అనుకరించుట అనేది అన్ని సందర్భాల్లోనూ సమాన స్వభావము గలవాటికి మాత్రమే అనే నియమం లేదు సమాన స్వభావం కలవి కాకుండా కూడా అనుకరించట సంభవమే కాబట్టి ఆత్మ చైతన్యము యొక్క స్వభావము ఈ సూర్యచంద్రాది తేజోధాతుల స్వభావం వేరు స్వభావం ఒకటి కాదు ఎందుకంటే ఇది చైతన్యము అవన్నీ జడపదు కాబట్టి వీటి దీని స్వభావము వాటి స్వభావం ఒకటి కాదు అయినా అనుకరణము సంభవమే ఎందుకంటే అలాగంటే నియమం ఏం లేదు సమాన స్వభావము గలవాటిలోనే అనుకరణముందును అని నేను ఏమీ లేదు ఎందుకంటే అగ్నిం దహంతమనుదహతి బాగా కాల్చిన ఇనపగుండు అగ్ని రూపాన్ని పొందినట్టుగా ఉంటుంది అగ్నిని అనుకరిస్తుంది అగ్ని అగ్ని కాల్చితే అదే కాలుస్తున్నట్టుగా కాబట్టి ఇక్కడ ఇనపముందు అగ్ని సమాన స్వభావము గలవి కావు అయినను ఇపముందు అగ్నిని అనుకరించి దహించుతా అన్నది లోకంలో ఉన్నది భౌమం వారజ వాయు వహంతం వాహతంతం అని పడింది ఓ పుస్తకంలో వహంతం ఉండాలి అనువహతీ సో భూమిలో ఉండే ధూళి వాయువు ప్రవహిస్తూ ఉంటే వాయువు వీచుతూ ఉంటే ఆ ధూళి కూడా వాయువుని అనుసరించి వీచుతుంది మరి రెండు సమాన స్వభావం గలవయా కాదు కాబట్టి సమాన స్వభావం ఉండనక్కర్లేదు పూర్వక్షాన్ని కొట్టుకోలేసా అనుకృతే అనుభానూసు ఈ అనుభానమంటే అనుకరణమే అనుభానం వేరు అనుకరణం వేరు అని మీరు అనుకోద్దు అనువహనము అనుదహనము అను అనుదహనము అనువహనము ఎలా అయితే అనుకరణములో అనుభానము కూడా అనుకరణమే అనుకృతే అనే సూత్రం చేత అనుభానము సూచించబడినది అనుకృతి అనే పదము అనుభానమును సూచిస్తాం చేతి చతుర్థం పాదం అయ్య శ్లోకూయతి చూడండి సూచనా సూత్రం అనుకృతే ఆ తస్య అన్న దాంట్లో తస్య చా కూడా పైగా అనుకృతి కాకుండా తస్యా కూడా పెట్టుకోండి పెట్టుకుంటే మీకు మొత్తం మంత్రం అంటూ సూచింపకూడదు తాషాం విభాతి అనే తస్ గుణ సూచక మే తాషామి విభాయి తేతుకం భాను సూర్యాదేరుచ్యమాను రాజమాత్మానం గమయతి అది ప్రకాశిస్తుంటే సస్య భాష దాని ప్రకాశం చేత ఈ సర్వము ప్రకాశిస్తోంది అని చెప్పారే ఆ సర్వంలో సూర్యుడు ఉంటాడు ఎందుకంటే సూర్యుడి నుంచి మొదలుపెట్టాడు సూర్యాదులందరూ కూడా ఆ ప్రకాశంలోనే ప్రకాశిస్తున్నారు అని అనే వాక్యాన్ని మీరు చూస్తే స్పష్టంగా అది ప్రాజ్ఞ ఆత్మయే అని స్పష్టమవుతుంది ఎందుకంటే ప్రాజ్ఞాత్మ చేతనే ప్రాజ్ఞాత్మ ప్రకాశించినప్పుడే సూత్రుడు ప్రకాశిస్తాడు లేకపోతే సూర్యుడు కూడా ప్రకాశించాడు ఇది ఎలాగంటే మీరు పైకి చూసినప్పుడే చంద్రుడు ఉంటాడు లేదా చంద్రుడు మీరు చూడాలి మీరు చూడ పాండ్ర ఫిజిక్స్ ఇది పాండవ్ ఫిజిక్స్లో అలాగే చెప్తారు మీరు ఎలక్ట్రాన్ని మీరు చూసినప్పుడే ఉంటుంది మీరు వేవు చూస్తే వేవు ఉంటుంది పార్టికల్ చూస్తే పార్టికల్ ఉంటుంది మీరు ఏది చూస్తే అది ఉంటుంది మీరు చంద్రుణ్ణి చూసిన అదుగో చంద్రుడు అంటే చంద్రుడు ఉంటాడు లేదా చంద్రుడు మీ వల్లనే ఈ సర్వము ప్రకాశిస్తాయి నిజానికి దేవుణ్ణి దేవుడుగా చేసింది భక్తుడు భక్తులు లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి ఓ ద్వీపం ఉంది ఆ ద్వీపంలో మనుషులు ఉన్నారు కానీ భక్తులు లేరు అక్కడ దేవుడు ఉంటాడా అసలు దేవుడనే ఆ సంకల్పం ఉండదు దేవుడనే సంకల్పం ఎప్పుడు వస్తుంది వీడు భక్తుడైతేనే సంకల్పం వీడే ప్రకాశం పేస్తా శిష్యులు లేదే గురువు లేడు భక్తులు లేనిదే దేవుళ్ళు లేడు గురువులందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకోరు ఎందుకంటే మా వల్ల వీళ్ళందరూ వచ్చారనుకుంటారు వీళ్ళను బట్టి మేము వచ్చామని అనుకోరు వీళ్ళని బట్టి నేను వచ్చానని అనుకోరు పైగా నేను అనుభూ అంటాం మా కొని కోతను ఉన్నాడు గురుబాయ్ నాతో మాట్లాడేటప్పుడు మేము ఉంటాడు ఏముంది ఇలా మాట్లాడుతున్నారని అడగబోయి ఎందుకు లేదు మేము ఉంటాడు స్వామీజీ మేము పొద్దున్నే వచ్చేశాము మీరు ఎప్పుడు వచ్చారు అంటే నేను ఇవ్వసార్లు కష్టంగా నేను ఒక ఆయన్ని చూశాను నేను అనుభవతో నాలుగు ఖర్చులు మేము అన్నాడే చాలా సమస్య సస్య భాష సర్వమిథం విభాతి తద్ధేతుకం భాగం సూర్యాదేహం చీమా సూర్యుడు మొదలైన వాళ్ళందరూ ఆ దాని కారణంగా ప్రకాశిస్తున్నారు అని చెప్తా ఉంది నా అంతరం అది ప్రాజ్ఞాత్మయే అయి ఉంటుంది ఎందుకో తెలుసు అండి తద్వా జ్యోతిషాం జ్యోతి ఆయుపాసతే మురుకం ఇది ప్రాజ్ఞమాత్మానం కామనంతి ఉదాహరణ కృష్ణుతులో ఏమని చెప్పారంటే ప్రాజ్ఞాత్మ గురించే చెప్తో త్యోతిషాం జ్యోతి అది జ్యోతిష్లన్నిటికీ జ్యోతిష్ అని చెప్పి దానిని దేవతలు ఆయువు అమృతము ఉపాసించును అని చెప్పారు సో దేవతలు ఆయువు అమృతము ఉపాసించును ఈ మంత్రానికి ఏదైనా కొంచెం ఈయన హెల్ప్ చేస్తే బాగుందేమో అనుకుంటున్నాను నేను బ్యాడ్ లక్ సద్దేవా ఇది సర్వశ్రగృత సూర్యాదివాచకత్వ వ్యాఖ్యాత చూడండి ఆయన ఏమీ హెల్ప్ చేయలేదు సరి ఇది చూద్దాము ఒకసారి ఆ పుస్తకం తీసి చూస్తే సరిపడుతుంది మన పుస్తకమే ఉంది గృహదారణం గుర్తులు ఎదుగు మీకు హోంవర్క్ అది గృహదారణకు ఉపనిషత్తు నాలుగు నాలుగు పదహారు అంటే బహుశా రెండో వాల్యంలోనో మూడో వాల్యంలోనో ఉంటుంది దాంట్లో తద్దేవా జ్యోతిషాం జ్యోతిషి ఆయున్ హోపాసతే అమృతం అది జ్యోతిష్లకు జ్యోతిష్ దేవతలు ఆయుర్దాయము ఆయువు అమృతము దానినే ఉపాసిస్తూ ఉంటాయి అని ఆత్మస్వరూపాన్ని గురించే చెప్పారు అక్కడ ముఖ్యమైన మాట జ్యోతిషాం జ్యోతి తత్ ఆత్మస్వరూపం ఆ మిగిలిన పదాలు నేను తర్వాత చెప్తాను తేజోంతరేణ సూర్యాదితేజో విభాతి అప్రసిద్ధం విరుద్ధంచ మరో తేజోధతో ప్రకాశిస్తోంది దాన్ని అనుసరించి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పడము అది ఎక్కడా లేదల్లాగా అప్రసిద్ధము పైగా విరోధం కూడా లేకుంటే మనం కల్పించేద్దామంటే కుదరదు అది విరోధం ఉన్నది ఎందుకంటే అలా ఒకదాన్ని అనుసరించి ఇంకోటి ప్రకాశించదు అల్లాగా తేజోంతరేణేజోంతర సతిఘాతాత్మన్నా ఒక తేజోధాతు ఇంకో తేజోధాతుని కప్పేస్తుంది తప్ప ఒక తేజోధాతుడు ఇంకో తేజోధాతుని ప్రకాశింపజేయదు సో ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు వచ్చి నక్షత్రాలని చంద్రుడిని ప్రకాశింపజేస్తాడా కప్పేస్తాడా కప్పేస్తాడా థౌజండ్ క్యాండిల్ బల్బు వచ్చి జీరో క్యాండిల్ బల్బుని ప్రకాశింపజేస్తుందా కప్పేస్తుందా కప్పేస్తుంది కాబట్టి ఇంకో తేజోధాతువు ఉంది ఈ తేజోధాతు ఉన్న కప్పేస్తుంది తప్ప వాటిని ప్రకాశింపజేయదు కాబట్టి సూర్యాది తేజోధాతువులను ప్రకాశింపజేసే ఇంకో తేజోధాతువు అని చెప్పుకుంట సరికాదు అథవా నూర్యాదీనామేవా శ్లోకపరిపటితానా ఇదం తద్ధేతుకం విభానముచ్యతే పైగా సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రములు నిరుపులు అగ్ని ఇవి మాత్రమే దాన్ననుసరించి ప్రకాశిస్తాయి అని చెప్పి ఊరుకోలేదు శృతి ఏవో నాలుగైదు తేజోధాతువుల్ని పోగొట్టి ఈ తేజోధాతువులు దాన్ని ప్రకాశిస్తాయి అని చెప్పలేదు అలా అనిపిస్తుంది పూర్వపక్షాన్ని బట్టి ఈ నాలుగైదు చెప్పి అక్కడితో రాకుండా సర్వం ఇదం విభాతి ఈ సర్వము ప్రకాశిస్తుంది ఇదం సర్వం అది తేజోధాతువు కాదు ఇదం సర్వం అంటే తేజోధాతువు కాదు కదండి సూర్యుడు అంటే తేజోధాతువు అయ్యాడు చంద్రుడు తేజోధాతువు అయింది ఇదం సర్వం అంటే తేజోధాతువు ఎక్కడుంది అంటే అర్థమేంటి తేజోధాతువులు తేజోధాతువులు కానివి సర్వము కూడా అని అర్థం కాబట్టి తేజోధాతువులు మరో తేజోధాతువుని అనుసరించి ప్రకాశిస్తున్నాయి అని చెప్పుట సుతరాము తగదు ఇక్కడ కేవల తేజోధాతు నిషేధమే కాదు సర్వ నిషేధము గలదు కాబట్టి సమాన జాతీయకం అవ్వాలి అనే ఆర్క్యుమెంటు పోస్తాడు అంటూ తెలిసింది కదండి అక్కడ ఏమంటున్నారంటే సూర్ శ్లోకంలో చెప్పిన సూర్యాదులకు మాత్రమే దానిని అనుసరించి ప్రకాశము అని చెప్పి ఊరుకోలేదండి సూర్యాదులు మాత్రమే కాకుండా ఇంకా సర్వమిదం దానిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి అని చెప్పారు అవిశేషశ్రుతే కేవలము తేజోధాతువుల్ని పరిక వాటిని మాత్రమే ప్రత్యేకించి చెప్పలేదు విశేష అంటే ప్రత్యేకించి చెప్పడం తేజోధాతువుల్ని చెప్పి కేవలము అవే కాదు అని సర్వం అని ప్రత్యేకించడం అనేది ఐది లేకుండగా అంతా కూడా దాన్ని అనుసరించే అని చెప్పారు అవిశేషంగా చెప్పారు ఇంటర్వ్య నామూకలజాత యా అభివ్యక్తి సా బ్రహ్మజ్యోతి సత్మి సమాసపదం సా బ్రహ్మజ్యోతిస్ సత్ నిమిత్త మొత్తం ఈ సర్వము కూడా ఈ సర్వము అంటే ఏటో తెలుసునండి ఈ సర్వము అంటే నామరూపాలు క్రియా కారకములు ఫలము అంటే మీరు పని చేస్తారు ఆ పని చేయటానికి ఉపకరణాలు వాడతారు కర్త కర్మ కరణము ఉపాదానము సో క్రియా కారకములు ఆ క్రియక ఫలం ఉంటుంది క్రియాఫలం ఈ సర్వం నామరూపం అంతేగా మొత్తం ఇదంత సర్వం వచ్చేసింది అటువంటి ఈ సర్వము యొక్క అభివ్యక్తి అంటే ఈ సర్వము దేనియందు తెలియబడుతున్నాయో ఆ బ్రహ్మ అదే ఆత్మ అది జ్యోతి అది తెలివి ఆ తెలివియే సత్త అదే అలా ఉంటుంది ఉండడం రక్షణ దాని కారణంగా ఈ సర్వము ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు తప్ప కేవలము సూర్యుడు చంద్రుడు అనేవో నాలుగో ఐదో లక్షసుమే ఇదేదో జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన మంత్రం అని భ్రమపడవద్దు ఇది సర్వమిదం విభాతి యథా సూర్యాది జ్యోతిస్సత్ నిమిత్త సర్వ రూపజాత అభివ్యక్తి తర్వత్ సూర్యుడనే జ్యోతి ఉంది అదలా ఉండగా ఆ కారణం చేత మొత్తం రూప ప్రపంచమంతా ప్రకాశిస్తుంది అలాగే రాత్రి ఏంద్రు చంద్రుడు అనే జ్యోతి ఉండబట్టి మొత్తం రూప ప్రపంచమంతా ప్రకాశిస్తోంది సో అలా ఆ ఆ బ్రహ్మాత్మ వెలుగు తెలివి ఉండబట్టి ఈ సకల జగత్తు సూర్యచంద్రులతో సహా తెలుస్తోంది అని బ్రహ్మాత్మని చెప్తున్నారు తప్ప ఏదో ఇంకో గ్రహాన్నేమి చెప్పుటలేదు అలా కోర్ట్ చేసేస్తూ ఉంటారండి సందర్భంలో మంత్రం కొట్ చేసేసి అది ఇదే అంట మంత్రం ఈ మంత్రం కొట్ చేసి ఇంకో దానికి నేను ఆశ్చర్యపడి మంత్రం కోట్ చేసేయడం వరుస వచ్చిన మంత్రం కొట్ చేసే ఇదే అంటాం అది ఇది కాదు దానికి నీకు సంబంధం ఉండదు అయినా కోర్ట్ చేసి పారే అత ప్రసూర్యో భాతి త్ర శబ్దమాహర ప్రకృత గ్రహణం దర్శయతి న నతత్ర సూర్యోభాతి అన్నప్పుడు అది ఉండగా సూర్యుడు ప్రకాశించటలేదు అని చెప్పారు సూ నూర్యోభాతి అని చెప్పలేదు సూర్యుడు ప్రకాశించట్లేదు అని చెప్పలేదు నతత్ర సూర్యోభాతి అది ఉండగా సూర్యుడు ప్రకాశించట్లేదు అని చెప్పినప్పుడు ఆ అది ఏది అదేదో కొత్తగా మీరు కల్పించిన తేయోధాతు కాదు ఆ ప్రకరణం ఏదో చూసుకోవాలి దాని ముందు మంత్రం చూసుకోవాలి దాని ముందు మంత్రంలో ఏ ఏ తత్వాన్ని చెప్తున్నారో అది ఉండగా సూర్యుడు చంద్రుడు అని అశబ్దం పరామర్శ కాబట్టి దేని ప్రకరణమో అది అవుతుంది ఆ తశబ్దం ఇప్పుడు ఆయన అడవిలో కష్టపడ్డాడు అన్నారనుకోండి ఈ ఆయన ఎవరు కీజిహి మీరు వెనక్కి చూసుకోవాలి అది రామాయణం పుస్తకంలో అయితే మటుకు రాముడు అవుతాడు రామాయణ పుస్తకం అయితేనే లేకపోతే రామాయణం కాదనుకోండి భారతం అనుకోండి రాముడు అనుకోడు అలాగే ఇది జ్యోతిష్ శాస్త్రం పుస్తకం ఏమి కాదు ఇది ఇదేమో ఉపనిషత్తు ముందు చూసుకోండి తత్ర అంటే వెనకాలేముందో చూసుకోండి వెనకాలేముందంటే ప్రకృతంచ బ్రహ్మా పృథివీ ంతరిమోతం ఇత్యాదిన అంతకు ముందు మంత్రం అది ఎస్మిన్ జో పృథివే రెండు రెండు అవుతుంది ఈ ఇది రెండు రెండు తది ప్రకరణం అక్కడి నుంచి మొదలెట్టారు అది బ్రహ్మ ప్రకరణం బ్రహ్మయే ఆత్మరూపంగా ప్రకాశిస్తోంది అది బ్రహ్మ ప్రకరణం కనుక ఈ తత్ర అంటే తస్మిన్ బ్రహ్మణి ఆ బ్రహ్మ ఉండగా బ్రహ్మ అంటే ఆత్మే సో ఆ విధంగా ఇది బ్రహ్మ ప్రకరణం కానీ అక్కడ ఎక్కడో ఉన్న ఇంకో తెలియధాసు యొక్క ప్రకటనము కాదు అనంతరం చూడండి ఆయన మొత్తం వివరంతో రెండు రెండు ఐదే అయిందండి ఆ తర్వాత ఉన్న మంత్రం ఏమిటంటే ఇది రెండు రెండు పది రెండు రెండు ఐదుకి రెండు రెండు పది ఆరు రెండు రెండు ఆరు ఏమిటంటే హిరణే బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తాత్మవిదో విదు ఇది అందకడ హిరణ్మయే పరే కోషే ప్రకాశ హిరణ్మయము అంటే అద్భుతంగా ప్రకాశించే సర్వోత్కృష్టమైన ఖజానా పరే కో ఖజానా పోషాగారం ఇక్కడ బ్రహ్మ ఉన్నది ్రహ్మ విరజం అంటే పుణ్యపాపముల సంస్పర్శ లేని బ్రహ్మ ఇక్కడ గలది నిష్కలం అవయవములు లేని బ్రహ్మ ఈ ముక్క ఆ ఖండములు లేని బ్రహ్మ ఇక్కడ గలదు శుభ్రం అది కర్తృత్వ భోక్తృత్వములనే పంకిలము లేనిది జ్యోతిషాం జ్యోతిషి జ్యోతిష్యులన్నిటికీ ప్రకాశింపజేసి అదే అది ఏమిటో అది ఆ బ్రహ్మ ఏదో దానిని ఆత్మవిధులు తెలివిధులు లేకుంటే ఆత్మవిధులు బ్రహ్మను ఎప్పుడు తెలుస్తారు ఆత్మ బ్రహ్మ అయినప్పుడే ఆత్మవిధులు బ్రహ్మను తెలివితే సంభవం లేకపోతే ఆత్మవేరు బ్రహ్మ వేరు అయితే ఆత్మవిధులకి ఆత్మ తెలుస్తుంది బ్రహ్మవిధులకి బ్రహ్మ తెలుస్తుంది ఆత్మవిధులకి బ్రహ్మ తెలుస్తుంది అంటే బ్రహ్మ ఆత్మయే అయి కథం తోతిషాం జ్యోతి ఇదముతం అూర్యో భాతి ఇది ఆ మంత్రం చెప్పి రెండు రెండు చెప్పారు ద్యూలోక భూలోకములు హిరణ్మయ పరే కోసే ఆరు అక్కడ ఓ ప్రశ్న ఉదయిస్తుంది తదు జ్యోతిషాం జ్యోతి ఎట్లయింది ఇక్కడ జ్యోతిషాంజ్యోతి అని ఉంది కదా అవి ఆత్మ జ్యోతిష్యులకే జ్యోతి అది ఏమిటో కొంచెం వివరించండి శుభ్రం అంటే తెలిసింది విరజం అంటే తెలిసింది జ్యోతిష్యులకు జ్యోతి అంటే అది ఒక ఎక్స్ప్రెషన్ అది వాట్ డస్ ఇట్ మీన్ అని ఒక శంక దానికి సమాధానంగా ఈ నతత్ర సూర్యోభాతి వచ్చింది కాబట్టి ఇది బ్రహ్మాత్మగా తప్ప తేజోధాతులేని కాదు చూడండి ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎలాగ పాడు చేసి పెడతారో శాస్త్రాన్ని పరోపక్షాలు అలా ఉంటాయి త్ర కాదు ఎదప్యుక్తం సూర్యాదీనా తేజసాం ఘాన ప్రతిషేధ తేజోధాత అన్యస్మిన్నవకల్పతే సూర్య ఇతరే ఇతరేషా చూడండి సూర్యుడు ప్రకాశిస్తుండగా ఇతరము ఏవీ ప్రకాశించవు అన్నట్లుగా సూర్యుడితో సహా ఇవన్నీ కూడా ప్రకాశించుటలేదు అని చెప్పాడు కాబట్టి అదేదో ఇంకొక తేజోధాతు అని చెప్పాడు పరోపక్ష సూర్యుడు ప్రకాశిస్తుంటే నక్షత్రాలు చంద్రుడు ప్రకాశించవు అన్నట్టుగానే సూర్యులతో సహా ఇవన్నీ కూడా ఏది ప్రకాశిస్తే ప్రకాశించవో అని చెప్పాడు కాబట్టి అదిదో తేజోధాతు అయి ఉంటుంది అని పరోపక్షం ఒకటే ఉన్నది దాన్ని ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పడం కోసం పికప్ చేశాడు తత్రూ స ఏ అన్యోన సంభవతి ఇుపదితం ఇద్యుక్తులు సూర్యాదీనా తేజసాం భానప్రతిషేధ తేజోధాతా అన్యస్మిన్న వికల్పతే యా సూర్యవ ఇతరేషా తో సవ తేజోధాతు అన్యోను సంభవతిత ఓకే మంచిది బానే స్పష్టంగాను సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఏ విధంగానైతే ఇతర తేజోధాతువులు చంద్రతారకాలు ప్రకాశించవో అదేవిధంగా అది ప్రకాశిస్తూ ఉంటే సూర్యునితో సహా ఏ సర్వము ప్రకాశించవో అని కదా ఉంది ఆ అది పరబ్రహ్మయే ఆ వేరే ఇంకో తేజోధాతువు కానక్కర్లేదు అది పరబ్రహ్మే అవుతుంది సో ఎందుకంటే త్రతూ సేజోధాతు అన్యోన సంభవతి ఇుపదితం అది బానే ఉండదండి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఇతర అన్నట్టుగా మరో తేజోధాతు ఏదో ఒకటి స్థిరంగా అక్కడ ఉంది గొప్పది ఉండి అది ప్రకాశిస్తుంటే సూర్యుడు కూడా ప్రకాశించడం చెప్పాలి అంటే ముందు అలాంటి తేజోధాతు ఒకటి ఉందని నిర్ధారితం కావాలి కదా అలాంటి తేజోధాతు ఒకటి ఉందనేటువంటిది ప్రమాణబద్ధంగా లేదు కానీ బ్రహ్మ ప్రకాశిస్తుంటే ఈ సర్వము ప్రకాశిస్తున్నాయి అని మంత్రము స్పష్టంగా చెప్తూ ఉన్నది ఆ తేజోధాతు ఇంకా వేరే ఏది లేదు అన్యహాన సంభవతి అని చెప్పడం అయినది బ్రహ్మణ్యపిం భాన ప్రతిషేధ అవకల్పతే జాతిగా గమనించండి నేను గ్లస్ ఓవర్ చేస్తున్నానని వెరీ క్లియర్ ఇట్ ఈజ్ ఇప్పుడు పూర్వపక్ష ఏమంటుందంటే చూడండి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే మిగతావి ఏమీ ప్రకాశించవు కదా అంటే సూర్యుడనే ఒక తేజోధాతు ఉన్నప్పుడు గొప్ప తేజోధాతు ఉన్నప్పుడు మిగతా అన్నీ వెలవెలబోతాయి కదా అదేవిధంగా సూర్యుడి కంటే కూడా గొప్ప మరో గొప్ప తేజోధాతు ఏదో ఉండి ఉండాలి దాని ముందు ఇవన్నీ ప్రకాశించట్లేదు అలాంటిది అన్యతేజోధాతు ఏదో ఉంది అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే నువ్వు అలా అన్నావు కదా అటువంటి అన్యతేజోధాతు ఏమీ ప్రసిద్ధంగా లేదు ప్రసిద్ధంగా లేకున్నా ఇప్పుడు అవసరం కాబట్టి కల్పించుకోవాలంటావేమో అలాంటి అవసరం ఏం లేదు ఇంకో తేజోధాతువును పట్టుకొచ్చి దాని ముందు ఇవి వెలవెలబోతున్నాయని చెప్పక్కర్లా పరబ్రహ్మ ఆత్మ చైతన్యం సరపడుతుంది బ్రహ్మాత్మ చైతన్యం ముందు కూడా ఇవన్నీ వెలవెలబోతూ ఉంటాయి బ్రహ్మాత్మ చైతన్యం లేకపోతే అరే మరి ఇవన్నీ వెలవెలబోవాలంటే మరో తయోధాతం ఉండాలి కదా అది ఏమిటో వెతకండి ఎక్కడుందో చూడండి అని నువ్వు వెతకడం మొదలెట్టచ్చు అలాగంటే అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మాత్మ చైతన్యం ప్రకాశంలో కూడా ఈ సూర్యచంద్రాదులన్నీ ప్రకాశించుట సంభవమవుతోంది ఇది సంభవం కాకుంటే నువ్వేదైనా కొత్తది ప్రసిద్ధం కాకుండా తెచ్చిపెట్టుకోవాలి ఇక్కడ సంభవం అది కూడా ఎలాగంటే ఎదుపలభ్యతే తత్సర్వం బ్రహ్మనైవ జ్యోతిషా ఉపలభ్యతే చూడండి ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవడికి ఏది తెలిసినా అది ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మాత్మ చైతన్యము యొక్క ప్రకాశము చేతనే తెలివిస్తుంది ఆ చైతన్య ప్రకాశమే బ్రహ్మ దాని చేతనే తెలివిస్తుంది కాబట్టి సర్వము దాని ప్రకాశంతోటే ప్రకాశిస్తోంది అని స్పష్టంగా మనకి చెప్పడానికి అవకాశం ఉన్నది మరి బ్రహ్మ ఎలా ప్రకాశిస్తోంది బ్రహ్మతో నాణ్యేన జ్యోతిషా ఉపలభ్యతే బ్రహ్మమటుకు మరొక తేజస్సు చేత ప్రకాశించటలేదు ఎందువల్ల స్వయం జ్యోతిస్వరూపత్ స్వయం ప్రకాశము తనంత తానుగా ప్రకాశిస్తుంది దాని చేతనే ఇతరము సర్వము ప్రకాశిస్తుంది సూర్యాదయ అది తమంత తాను ప్రకాశించలేకపోతే సూర్యుడో చంద్రుడో వచ్చి దాన్ని ప్రకాశింపజేయాలి ఇంకా సూర్యుడు కానీ చంద్రుడు కానీ దాన్ని ప్రకాశింపజేసే ప్రసక్తే లేదు ఎందుకని అది స్వయం ప్రకాశింపబడతా అటువంటి బ్రహ్మ ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తుంది కనుక దాని ముందు ఇవన్నీ వెలవెలబోతున్నాయి అని చెప్తే సరిపడుతుంది దీనికోసం నువ్వు మళ్ళీ అక్కడెక్కడో ఆ గ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ఇంకో ముద్దేదో ఉంది దానివల్ల ఇవి ప్రకాశిస్తున్నాయని ఇలాంటి కల్పనలు చేయనక్కర్లా చక్కగా మన హృదయంలో ఉండే ఆత్మచైతన్యమే సరిపడుతుంది అదే ప్రకరణం కూడా బ్రహ్మహీ అన్యక్తి నటు బ్రహ్మ అన్యనం యజ్యతే సంస్కృతంలో ఇంత సుందరమైన వాక్యరచన మీకు అక్కడ కనపడదు బ్రహ్మము ఇతరము సర్వమును ప్రకాశింపజేస్తుంది తెలిసి ఇట్లా చేస్తుంది వెనక్కి కానీ బ్రహ్మను మాత్రం మరేది తెలిసి చేయలేదు మరి బ్రహ్మ ఎలా తెలుస్తుంది అది తనంత తనుగా ప్రకాశిస్తుంది ఆత్మనైవాయం జ్యోతిశాస్తే ఈ ఈ అయం ఆత్మనైవ జ్యోతిష ఆస్తే వీడు ఈ మనిషి అక్కడ ప్రకరణం మనిషి ఆత్మజ్యోతిస్సు చేతనే వీడు నిలిచి ఉన్నాడు ఆత్మయే జ్యోతిషి ఇంకా దానికి వేరే జ్యోతి అక్కర్లేదు అని చెప్పారు ఈ ఆత్మచైతన్యము ఇది గృహ్యము కాదు అగృహ్యమిది ఎందుకండి అగృహ్యం ఎందుకైంది నహి గృహ్యతే అది దేని చేతను తెలియబడదు కంటితే నిడబడదు చెబితే వినబడదు చేతులతో పట్టుకోబడదు అది సర్వమునకు గృహ్యము కాదు అది స్వయంగా అగృహ్య స్వరూపంగా అలా అని కూడా చెప్పి ఉన్నారు కాబట్టి దాని వెలుగులో అన్నీ వెలగడమే తప్ప దానిని వెలిగించేదంతో మరొకటి లేదు అపిచస్మర్యతే ఇదే విషయాన్ని స్మృతి కూడా స్పష్టంగా చెప్తోంది అని అది గీతాస్మృతిని చెప్పే వాక్యం ఆ గీతాస్మృతిని చెప్తున్నారు అపిచే అపి్రూపత్వం రాజవాత్మన స్మరియతే భగవద్గీత భగవద్గీతలందు కూడా ప్రాజ్ఞాత్మ ఇటువంటి వాడు ఈ దృగ్రూపుడు అంటే ప్రా ఈయన స్వయం ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంటే సర్వము ప్రాజ్ఞాత్మ యొక్క వెలుగులోనే వెలుగుతోంది అని భగవద్గీతల్లో కూడా చెప్పారు నద్భాసతే సూర్య తే ఆత్మస్వరూపాన్ని సూర్యుడు ప్రకాశింపజేయడు న శాంకోన పాలక అగ్ని ప్రకాశింపజేయడు యజ్ఞత్వానని వర్తంతే దాన్ని తెలుసుకున్న వాళ్ళు తిరిగి జన్మ మరణము ఈ సంసారంలో పరిభ్రమించరు తద్ధామ పరమమ్మ అదిగో ఆ ధామ ధామ అంటే ప్రకాశం అని అర్థం ధామ అంటే ఊరని కాదు ఓ ఊరికి ధామ అని ఊరికే అలాడతారు ధమ అంటే ప్రకాశము జ్యోతిర్లింగాలు అంటారు జ్యోతిర్లింగం ఎక్కడుంటుంది జ్యోతిర్లింగం ఇక్కడ ఉంటుంది జ్యోతిర్లింగం అంటే మళ్ళీ ఆ ఊళ్ళో ఉంటుంది ఊళ్ళో ఉంటుంది ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకా ఇంకో డదును కూడా కలుపు ఇక్కడే ఉంటాయి అన్ని జ్యోతి ఇక్కడే ఉంటుంది ఆత్మ ఆత్మతీర్థం పరం తీర్థం ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసాజన ఆత్మతీర్థం నీ కాబట్టి ఇక్కడే తద్ అదే నా యొక్క పరమం ధామ సర్వోత్కృష్టమైన నివాసస్థానము ప్రకాశరూపము పదము ఏ పేరు పెట్టినా అదిత్యగతం తేజ జగద్ అఖిలం చూడండి ఆదిత్యునియందుని తేజస్సు సకల జగత్తునే ప్రకాశిస్తోంది కదా ఆ తేజస్సు ఏదిగలదో యంద్రమసి చంద్రునిలో ఏ వెలుగు గలదో ఛాగ్నౌ అగ్నియందు ఏ వెలుగు గలదో ప్రత్యేక విద్యమామతం ఆ తేజస్సు నా తేజస్వే అని తెలుసుకో అంటే సూర్యునిలో వెలుగు అంటే సూర్యుని వెలుగు ఈ సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది కానీ సూర్యుడు ఏ వెలుగుతో వెలుగుతున్నాడు ఆత్మ యొక్క వెలుగులో వెలుగుతున్నాడు ఆత్మస్వరూపంలోనే సర్వం ప్రకాశిస్తుంది आत्मचैतन्यू अभी ना के तलुको इीच्छा शब्दादे प्रमता ओं पूर्णमुद पूर्णमिद पूर्णापूर्णमुदश्यते